మనం దేవుడు పిల్లలమని పిలువ పడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుభవించడం చూడి మనం దేవుడి పిల్లలనే ఏదూ చిత్త లోకం మనలో ఎరగదు అది ఆయన పిల్లలారే ఇప్పుడు మనము దీవం పిల్లలమై ఉన్నాం మనకి ఏమౌదమో అది ఇంకా ప్రత్యక్ష పరచబడలేదు గానీ ఆయన ప్రత్యక్షమైన కోలి ఉందామని ఎదుగు ఆయన పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన పవిత్రనుగా చేసుకుంది పాపం చే ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించింది ఆజ్ఞ అతిక్రమే పాపము పాపమును తీసివేటే ఆయన ప్రత్యక్షమైన మీకు తెలియదు ఆయన ఎందుకు పాపమే ఏం లేదు ఆయన ఎందుకు నిలిచిన వాడిను పాపం చేయరు పాపం ఇంపార్టెంట్ పాయింట్ ఎవరి దాత్ దిస్ హోప్ ఇన్ హిమ్ ప్యూరిఫైడ్ హిమ్సెల్ఫ్ ఈవెన్ యాజ్ హీఈస్ ప్యూర్ అంటే కడకబడి ఒక స్టేట్ చెప్తుంది ప్యూరిఫై ఇట్స్ అ ప్రాసెస్ ఈ ప్యూరిఫైయింగ్ ప్రాసెస్ తక్షణం పొందానండి నేను తక్షణం పొందేనని బాసింగ్ తీసుకున్నాను చర్చ్కి వెళ్తున్నాను మినిస్ట్రీలు కూడా పాల్పొందుతున్నాను ఐ ప్రే ఐ వర్ష్ చెప్పను ఆల్రెడీ సింగ్స్ ఆర్ దేర్ ఆల్ యాక్టివిటీస్ ఆర్ దేర్ విత్ ఇన్ మీ అండ్ ఐ టు షేర్ గాస్ఫుల్ ఆల్సో నేను గాస్ఫుల్ కూడా షేర్ చేస్తాను అండి చెప్తాను గాస్ఫుల్ ఐ టై టు విట్నెస్ బట్ దిస్ ఈస్ సమ్థింగ్ ఇన్వర్డ్ ఇన్ ఇన్ వన్ ఒక మనిషిలో ఒక ఇన్వర్డ్ క్యారెక్టర్ ఇది ఏంటంటే వూలో ఆయన వచ్చినప్పుడు ఆయన వాళ్ళే ఉంటాము అని అంటే దర్ ఇస్ దెర్ షుడ్ బి థర్డ్ పర్సన్ చూస్తుంటే ఒక కంటిన్యూస్ ఎక్సర్సైజ్ ఉంటాయి గురిగా ఏంటి గురి అంటే ఆయన పోలికలో మనం ఉండాలా ఆ రోజు వచ్చినప్పుడు ఆయన ఉంటాను ఆయన చూసినప్పుడు ఆయన ఉంటాను ఐ ఫీల్ ఇన్ అకార్డింగ్ థ వర్డ్ విచ్ ఆల్ దింగ్స్ విచ్ హీన్ హియర్ అడ్ ప్రేయర్ ఆ పాయింట్స్ ప్రకారంగా ఐ ఫీల్ టుడే ద క్రిస్టియండమ్ ఈస్ హెస్ లాస్ ఇస్ ప్యూరిటీ ఏ ప్యూరిటీ అయితే విచ్ మేడ్ రిఫ్లెక్షన్ ఇన్ డానియల్ షెడ్రక్ మెషేక్ అబద్నోల్ జీవితంలో ఉన్న జోసఫ్ జీవితంలో ఉన్న ఆ ప్యూరిటీ విచ్ ఇస్ నో విచ్ మేడ్ పీపుల్ మనుషులు దాన్ని కలవర వాళ్ళు ఏం రక్షే స్వార్థ ప్రకటించలేదు డానియల్ వాళ్ళకిమార్త ఏం ప్రకటించలేదు వాళ్ళు ఏం కరపత్రాలు పంచలేదు పెద్దగా బాహటంగా కూడా ప్రార్థన చేయలేదు రోడ్ల మీద కానీ వాళ్ళు జీవించిన జీవితం ద ప్యూర్ లైఫ్ ఈస్ ఏ లైఫ్ విచ్ వుడ్ అట్రాక్ట్ పీపుల్ కామా పెద్ద టౌంక్ వేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది నాకు అంత టౌంక్ వేసి బ్రదర్ రండి ప్రేయర్ పెట్టిపోతున్నా ప్యానె పెట్టండి స్టిక్కర్లు పెట్టండి అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అన్ని పెట్ట ప్లేస్ కామా రన్ ఫార్ జీసస్ అండ్ అరే రన్ ఫార్ జీసస్ అన్న పూస్ రన్నింగ్ నాకు పిల్ల అనిపించింది పూస్ రన్నింగ్ వాటి రన్నింగ్ వాట్ ఫార్ రన్నింగ్ వేర్ యువర్ రన్నింగ్ ఏంటి అసలు ఇది బాకీ బాగానే ఉంది ప్రోగ్రామ్ ఒక అవేగనింగ్ ప్రోగ్రామ్ గానే ఉంది దెనీ థింగ్స్ విచ్ ఆర్ అవేక్నింగ్ ప్రోగ్రామ్ పీపుల్ ఆర్ ట్రైన్ టు డూ అన్ బట్ దక్చువల్ పార్ట్ అనేది ఎక్కడుందంటే ద ప్యూరిఫైంగ్ పార్ట్ అనమాట అన్సీన్ పార్ట్ ద లైఫ్ ఈస్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ కంప్లీట్లీ ఒక సీక్రెట్ లైఫ్ ఆల్ థింగ్స్ ఆర్ బిల్ సీక్రెసీ ఇన్ సీక్రెసీ ఓన్లీ మై కాంటాక్ట్ విత్ మై ఫెలోషిప్ విత్ జీసస్ క్రైస్ట్ is is not by the bible is kon road me poyanu kabatti oho in christian kadena pastor aina enti bible petta pedda bible pattukon bostuntadu ippudu tiruguta untadu kadena channel kosu prarthana kodestuntadu nanu navidu konna nanu pastor antuntunna sarali baavi walu bible pattukunte pastor antunnaru pastor there's no there's no understanding about what is body mean by pastor but that is not a satisfaction point in in sight of god the సైట్లో ద ప్యూరిటీ ఇస్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఐ ఫీల్ ఇఫ్ అవర్ ఫ్యామిలీస్ ఆర్ రైట్ అండ్ అవర్ ఇండి వి ఇండివిజువల్స్ ఆర్ రైట్ అండ్ వీ ప్యూరిఫై అవర్ సెల్స్ ఫర్ every సిన్ విచ్ కమ్స్ ఎవ్రీ డే అండ్ ఇన్ అవర్ లైఫ్ అంటే చూపు ద్వారా కానీ మాటల ద్వారా కానీ వెనికేడ్ ద్వారా కానీ అవర్ అప్రైట్ నేచర్ అప్రైట్ నేచర్ దిట్ ఆస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అండ్ అండ్ ద శాంకిటీ విచ్ వి మెయింటైన్ ఎట్లాంటి శాంకిటీ ఎట్లాంటి శాంకిటీ అంటే అసలు యశ్వభు శాంకిటీ అంటే ఆయన వలే ఉంటాము అని ఆయన చూసినప్పుడు ఆయన వల్లే ఉంటాము ఆయన వాళ్ళే ఎవ్రీథింగ్ రిస్ పాసిబుల్ ఎన్ని విషయాలు అసలు యశ్వబు ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నా ఐ ఫీల్ ద సెకండ్ కమాండ్మెంట్ విత్ జీసస్ సెడ్ ఐ డోంట్ ఫుల్ఫిల్ ఎట్ ఆల్ మెనీ టైమ్స్ ఇన్ మై లైఫ్ ఎంత తక్కువ అనిపిస్తుంటే సెకండ్ కమాండ్మెంట్ నీ నీ వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించడం అనేది అసలు అక్కడే అసలు ద ద ఎక్స్పాన్షన్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ బీన్ స్టాప్ ఫస్ట్ కింగ్డమ్ ఫస్ట్ కమెంట్మెంట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ ఇట్ కాంగస్తాను ఐ గో ఐ ప్రే మై సింగింగ్ మై ఫ్యామిలీ ప్రేయర్ ఈస్ బీన్ హర్డ్ బై ఆ చుట్టుపక్కల అందరు నా ఫ్యామిలీ ప్రేయర్ వింటారు మా ప్రేయింగ్ ఎవ్రీథింగ్ ఓ గుడ్ గుడ్ ఓ సండే స్కూల్ నడిపిస్తున్నావు హా క్లాప్స్ పడుతున్నాం పాటలు పడుతున్నావు హల్ లో ఓ వెరీ గుడ్ అండి అండర్స్టాండర్ వీఆర్ క్రిస్టిన్స్ అని వాళ్ళు పాటలు పడతాను ప్రే చేస్తారు ఇలా all these things are there but the test is there always so, test under the continuous test i you love your neighbor as yourself motto this parashan any other commandments the second commandment is where we are logged in telling gospel practical way andke like bel action pic the britishers which they did the second commandment was very strong in them very very strong వాళ్ళు చర్చెస్ కట్టినా స్కూల్స్ కట్టిన హాస్పిటల్స్ కట్టినా ద సెకండ్ పార్ట్ దెజిట్ వెరీ గుడ్ వె గుడ్ దెడ్జెట్ లేకపోతే మా తాత రక్షణ పొందేవాడు కాదు రక్షణ పొందేవాడు కదా ఆయన పేరు ఏదో ఉంది వీరయ్య పేరు ఏదో ఆయన పోయి తీసుకెళ్ళి స్కూల్ స్కూల్ వెయ్యాలి కదా స్కూల్లో పోయి తీసుకెళ్లిస్తే చెవులు చెవులకి కమ్మలు ఉన్నాయి ఆ కమ్మలు కట్ చేసారు వాళ్ళు కట్ చేసి తీసుకొచ్చి లోపల తీసుకొని హాస్టల్లో పెట్టి ఫిలిప్ అని పేరు పెట్టారు ఫిలిపన్ పేరు పెట్టాడు ఫిలిపైన్ పేరు పెట్టిన హీ లర్న్ ఆయనంతా నేర్చుకున్నాడు ఒక్క మనిషే నేర్చుకున్నాడు నేర్చుకుని వాళ్ళ అమ్మకు చెప్పాడు వాళ్ళమ్మ రక్షణలో తీసుకొచ్చాడు పలమ్మని రక్షణలో తీసుకొచ్చాడు పొలమ్మ చచ్చిపోతుంది అని తెలుసుకొని ఏం చెప్పి ఎట్ట చెప్పాడు వాక్యము వాట్ మేడ్ హిమ్ మేడ్ హర్ టు అండర్స్టాండ్ వర్డ్ ఆఫ్ గాడ్ నేను చనిపోతే ప్రభా నా కొడుకు ఎక్కడో ఉన్నాడు నెల్లూరులో ఎక్కడో ఉన్నాడు నేను ఇక్కడ ఊర్లో ఉన్నాను నేను నేను నడుస్తూ నడుస్తూ చచ్చిపోవాలి ప్రభా అని అంత అట్లే చచ్చిపోతుంది అట్టే చచ్చిపోయింది అంటాడు ఈ చచ్చిపోతుంది ఒకరోజు ఎప్పుడొక రోజు ఈమెంట్కి ఇక్కడ అంతర హిందువులు క్రైస్తవ సమాధి ఎట్ట చేయాలని తెలవకేనికి ఆ టైంలో ఎట్టొస్తుంది సమాధి అని ముందుగానే కొంతకాలం ముందుగానే ఒక డబ్బా తీసుకొచ్చేసి పెట్టి సమాధి పెట్టి ఆ పెట్టి తీసుకొచ్చి అటకు మీద పెట్టేసాడు అంటే ఎప్పుడు ఈ ముస్లాం చనిపోతే ఈ ఊర్లోకి నేను అప్పుడు అంటే వాట్ ఎక్ టాకింగ్ అబౌట్ నేను ఎప్పుడు గురించి మాట్లాడుతున్నానంటే ఆల్మోస్ట్ నైన్టీన్ థర్టీస్ గురించి మాట్లాడుతున్నాను నేను లుక్ ఎట్ దీ వాట్ ఈస్టన్ దట్ స్మాల్ మ్యాన్ ఒక చిన్న పిల్ల జీవితంలో చేసిన కార్యం వాళ్ళు ఎంత లోకేనా కార్యం అంటే సమాధి వరకు మనం జీవితం జీవించాలని చెప్పి అట్లాంటి ఒక స్ట్రాంగ్ లైఫ్ అని దే హన్ దాట్ ద సెకండ్ కమాండ్మెంట్ విచ్ ఈస్ ఇన్ అవర్ లైఫ్ మెనీ టైమ్స్ భలే ఆశ్చర్యం అనిపిస్తుంది భలే బాధ అనిపిస్తుంది నాకు అనేక సార్లు వినబోయినా వెనకసారి ఇన్స్టాల్ చేసిన దాన్ని చాలా సంతోషం అనిపిస్తుంది ఒకసారి ఇన్స్టాల్ చేసిన దాన్ని చాలా సంతోషం అనిపిస్తుంది వై ఐమ్ నాట్ ఏబుల్ టు డూ ఎవ్రీ టైమ్ అనిపిస్తుంది ప్రతిసారి ఎందుకు చేయలేకపోతున్నాను బటర్ షాప్ పోయాను బటర్ షాప్ నుంచి బయటకు వచ్చాను బయటకు వచ్చాను మటన్ అయితే కొనుక్కున్నాను లేదు కొన్ని బయటకు ఒక లేడీ ఉంది అడుక్కొని తింటుంది సో నార్మల్లీ పీపుల్ ఆర్ జస్ట్ గోయింగ్ అవే అటు నేను ఇస్తే బాగు నేను ఇస్తాను డబ్బులు ఇస్తావా టెక్క టెక్క డబ్బులు ఇచ్చేస్తా ఉంటాం కానీ షూడ్ ఎర్లీ మార్నింగ్ సమ్ బ్రేక్ఫాస్ట్ షీ నీడ్స్ అండ్ సాస్కి పో కొనుక్కొనిప్పు అంటున్నాడు ఇలాగా ఒకసారి కాదు చాలా సార్లు చెప్పి ఉండొచ్చు ప్రతి ప్రభు నాకు అనిపిస్తుంది కాని కొన్నిసార్లు స్పందిస్తాం మనం ఆ స్పందించినప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది ద హోల్డే ఎంత మినిస్ట్రీ చేసినా పది మంది వంద మందికి వాకింగ్ చెప్పినా కూడా ఒక చర్చిలో పోయి పాటలు పాడి వాకింగ్ చెప్పినా కూడా సున్నా ఇన్ ద నీడ్ ఆఫ్ యువర్ నైబర్ విచ్ యూఆర్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ఇట్స్ ద ఛాలెంజ్ లైఫ్ చాలా ఛాలెంజింగ్ లైఫ్ అసలు మా మాకు నాయకుడు ఉన్నాడు సోమయ్య గారు అని ఆయన పెద్ద వాక్యం చెప్పలేకపోయేవాడు పెద్ద వాక్యం చెప్పాడు కానీ క్రియల్లో మాత్రం వెరీ స్ట్రాంగ్ మ్యాన్ హీ వంట్ సో మెనీ ఎంతమంది జీవితాలంటే మా అంకుల్ మా మామగారు వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఈ రోజు రక్షణలో ఉందంటే వాళ్ళ కుటుంబం జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్ ఆఫ్ అన్ టు దర్ హౌస్ నాక్ ద డోర్ పెద్ద పాటలో వాడేది ఎవరో తీసుకురా వాళ్ళ శాఖలో తీసుకొచ్చి వాకింగ్ చేపించాలి అంకల్స్ వాకింగ్ చెప్పలేడు ఆయన కానీ ఏ బీయింగ్ ఏ టూల్ ఇన్ సమ్ బీస్ లైఫ్ అనమాట కంప్లీట్ ఫ్యామిలీ బీయింగ్ బాండ్ అగే కంప్లీట్ ఫ్యామిలీలో కొట్టి బాడగేం కాదు వాళ్ళందరు సేవ చేసే రకంగా చేసే రకంగా చేసేవాడు ఆయన ఎంత పెద్ద ఆయన మా నాన్న మా మా మా నాన్న కంటే ఒకరు పెద్దోడు ఆయన ఆయన మా ఇంటికి వచ్చేసి ట్వెల్వ్ థర్టీ శామ్ ఎక్కడ నేను అక్కడ పోతున్నాను గాసుపూల్ ఒకటి అక్కడ గాసుపూల్ ఉంది నేను పాటలు పాడుతూ ఉంటాను ఇప్పుడు వచ్చాను ఇప్పుడే వచ్చాను అంకులు నేను బస్ దగ్గర ఇప్పుడే వచ్చాను సరే సరే నేను పోతా నేను పోయి పాటలు పాడుతూ ఉంటాను నువ్వు ఆ చెప్తారా వాట్ ఈస్ మై ఏజ్ అని అట్ ద మోస్ట్ థర్టీ త్రీ ఇయర్స్ యంగ్ నాన్కి a, a man-like father-like మ్యాన్ లైక్ ఫాదర్ is క్యారెక్టర్ ఇస్ హాస్టింగ్ మీ టు కమెంట్ షేర్ వర్డ్ ఐ థింక్ అంటే అలాంటి ఆ మనుషులు ఎందుకు చెప్తున్నట్టే ఆ వ్యక్తిలో ఉన్న ఆ సెకండ్ కమాండ్మెంట్ ఈస్ దట్ పార్ట్ విచ్ హాస్ రివైవ్డ్ మెనీ పీపుల్ లైఫ్ ఒక ఇంటికి పోయేసి పేదల ఇంటికి పోయేసి అలా ఏమా ఏం తిన్నావు ఏం చేసావు ఇంటికి పోయేసి టెక్క కిచెన్ లో పోయేసి తలుపు మొత్తం తీసి చూసేవాడు ఏ తిన్నావు చెప్పాడు మొత్తం ఏంది ఏం తిన్నాము ఏం లేదు కోరు అక్కడ ఏం తిన్నావా వాళ్ళు అలాంటి జీవితాలు ఎంత రక్షణ పొంది ఎందుకంటే వాక్యం చెప్పడం వేరే క్రియల్లో ప్రేమ చూపించాడు ఆయన అందుకే ఇక్కడ ఒక మాట చెప్తాడు ఏం చెప్తాడంటే లవ్ ఇన్ యాక్షన్ లెవెంత్ వర్స్ నుంచి సెవెంటీన్త్ వర్స్ వరకు ఏం చెప్తుందంటే లవ్ ఇన్ యాక్షన్ అంటాడు లవ్ ఇన్ యాక్షన్ సెవెంటీన్ బట్ హు సవర్ హ్యా దిస్ వర్ల్స్ గుడ్ సీఎత్ హిస్ బ్రదర్ హ్యాత్ నీడ్ షట్ అప్ హిస్ బౌల్స్ ఆఫ్ కంపాషన్ ఫ్రమ్ హిమ్ హౌ టు వెల్ ద గాడ్ ఇన్ హిమ్ ఎలా దేవుని ప్రేమ జీవితంలో ఉంటుంది ఎట్లా ఉంటది దేవుని ప్రేమ అని అంటాడు ఇది స్వారూప్యం యేసు స్వారూపంలో రావడానికి ఇదొకటి ఒక అంటే యాక్చువల్ లవ్ క్యారెక్టర్ టుడే ఐ ఫీల్ ప్రిస్టెంట్ మిస్ ద భాస్కర్ నాకు ఒక భాస్కర్ భాస్కర్ గారు నేను చాలా సేవ చేయడానికి నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు ఒక ఈ మన థామస్ గారు థామస్ అంటున్నా పాల్ ఏం పేరు జాన్ పాల్ జాన్ పాల్ ఫాదర్ జాన్ పాల్ దగ్గర బర్డ్స్ ఆఫ్ ఎయిర్ ఆయన దగ్గర పోతే ఇదేం మాట అన్నాడు ఆయన ఆయన ఏమన్నాడంటే నేను ఉన్నాగానే ఒక ఆయన ఎవరు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఆ ఫోన్లో ఎత్తి ఫోన్లో మాట్లాడుతున్నాడు ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఫోన్ పెట్టేశాడు యునో సామ్ ఊళ్ళు మీ అని ఎవరు పిలిచేసారు ఆ ఫోన్ దిస్ మ్యాన్ ఈస్ హ్యావింగ్ ఓల్డ్ క్లోజ్ హీ వాంట్స్ టు గివ్ టు ఓల్డ్ క్లోజ్ ఆ పిచ్చాడు వాళ్ళందరూ ఓల్డ్ క్లోజ్ హీ వాన్స్ టు గివ్ యునో బికాస్ దేర్ ఆర్ సో మెనీ యూ వాన్స్ టు ఫీల్ విత్ న్యూ క్లోత్స్ ద ఓల్డ్ క్లోత్స్ హావ్ బి టేకింగ్ మోర్ ప్లేస్ టు గివ్ ఓల్డ్ క్లోత్స్ నా జీవితంలో ఆ మాట ఆ సేవకుడు చెప్పిన మాట ఎంత బలంగా గుద్దుకునిందంటే నాకు పాత బట్టలు ఎవరికైనా ఇవ్వాలంటే అసలు మనసు పొట్టకుండా అయిపోయింది తర్వాత ఓల్డ్ క్లోత్స్ ఇచ్చి మనసు పోయింది అసలు పడార్థం లేకపోతే కానీ కానీ ఇస్తే క్రిస్మస్కి కొత్త పట్ల ఇచ్చేసి పాత పట్ల అసలు మా అమ్మకి చెప్తాను మా ఇవ్వదు అసలు పడేసి ఇవ్వదు గివ్ న్యూ క్లోత్ ప్లేస్ అండి మంచి పాప పాత ఫ్రాక్స్ అండి సరే దాంతో పాటు కొత్త కొత్తది ఇస్తేనే ఇది ఇవ్వు లేకపోతే ఇది ఇవ్వద్దు వాళ్ళే అడిగారండి మళ్ళీ ఆశ్చర్యం కనిపిస్తుంది మన జీవితంలో అంటే ఆ ఆ వన్ టు వన్ కాంటాక్ట్ లవింగ్ యువర్ నైబర్ ఇస్ దట్ పార్ట్ వేర్ ద క్రిస్టియండమ్ ఇస్ ఫెయిల్ ఇన్ గివింగ్ హాస్పిటల్ టు హాస్ ఈ పేపర్ చూస్తుంటే ఆ పేపర్లో మేలో గాసుపుల్ అవుట్ రీచ్ గురించి అవుతుంటే నాకు అది అనిపించింది అంటే గాస్పుల్ అవుట్ రీచ్ ఉంది చేసేసాము చేతులు పోయి గాస్పుల్ అవుట్ రీచ్ పోయి వచ్చాము ద వాష్ యూర్ హ్యాండ్స్ అన్న ఐ వేరీ హ్యాపీ టు డూ ఇట్ సంతోషమే కానీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం యాక్చువల్ ప్రాక్టికల్ లైఫ్లో ఫెయిల్ అయిపోతుంది యాక్చువల్ ప్రాక్టికల్ లైఫ్లో కానీ సెకండ్ లవ్ అది రెండో ఆ కమాండ్మెంట్ కానీ ఫుల్ఫిల్ చేస్తే ఐ థింక్ వాటే పవర్ఫుల్ అంటే క్రిస్టియన్స్ తోటి అసలు బాబోయ్ వీళ్ళ అనేటట్టుగా ఉండేవాళ్ళం అందుకని ఈరోజు కేథలిక్స్ కానీ వాళ్ళు వాళ్ళు పొందిన పేరు ఎలాంటి పేరు పొందారు అంటే మనుషులు వాళ్ళ వ్యతిరేకంగా మాట్లాడికపోతున్నారు ద వరల్డ్ ఇస్ నాట్ ఎబుల్ టు టాక్ అగేన్స్ట్ దమ్ ఇన్ మెనీ ఏరియాస్ మాస్కోతో నేను ఛాయ్కి వెళ్ళాను ఛాయ్ దగ్గరికి వెళ్ళి ద పీపుల్ వాట్ ది ఆర్ డూయింగ్ ఐ కెనాట్ డూ ప్రాక్టికల్ సత్యన్ చెప్తున్నాను ఐ కెనాట్ డూ నేను వాక్యం మర్చుకోగలను పాట పాడగలను ఏమి చేయగలను akada vaalu jeeshu seva vaalu nijanga love anedi i cannot sustain that part uh, we should not uh, categorize to some people only aa vaale jeegal randi aa malayalpur kerala vaali jeegal randi means aa nurses vaale randi manulu kada simple accident was why and ikkada emayyindi aa ikkada pan cheyaru aa ole ledhu we don't uh, that dedication is not there. totally lost i feel that part should be there um, that part దాట్ పాట్ విల్ మేకర్స్ ఏంటంటే ఇన్ హీస్ ఇమేజ్ ఆయన వచ్చినప్పుడు ఆయన వల్లే ఉంటాము ఆయన వల్లే ఉంటాము అంటే ఆయన ఆయన స్వారూప్యంలో ఉంటాము చిన్నప్పుడు సండే క్లాస్లో ఒక నేర్పించే పాట ఏసు నీ ni వంటి చేతులు నాకు ఈ అయ్యా ఏసు నీ వంటి చెవులు ఉంటా కాళ్ళు నాకు ఈ అయ్యా ni నీ వంటి నా ఆత్మ నాకు ఈ అయ్యా పాట సండెస్ పాట అంటే చిన్నపిల్లలు నేర్పిస్తుంటాం after all the time that it remains to be a song only <laughs> uh, may god bless and uh, enable us to understand and uh...